రెడ్ అయితే రిలేస్ ఎల్లో అయితే ఎల్లో కళ్ళు కూడా కాంటాక్ట్ లెన్స్ కొను సెట్ ఖరీదు ముప్పై వేల రూపాయలు సెట్ కొనుక్కుంటారు పురుషుడు చేస్తాడు అప్పుడే స్త్రీ కూడా వీళ్ళది కొనుక్కో ఈ కాంటాక్ట్ లెన్స్ మీరు అలా క్రమంగా ఒక రెండు మూడు సంవత్సరాలు పడేపటికి మీ అసలు మోపం వస్తుంది మళ్ళీ ప్రసాద్ ఇన్స్టిట్యూట్ దగ్గర క్యూలోని ప్రతి ఎందుకంటే అస్సం లెన్స్ దెబ్బతింటుంది కాంటాక్ట్ లెన్స్ మంచిది కాదు ఇంకా ఇప్పటికీ మీరు ఇలాంటి లెన్స్ పట్టుకున్న వేలాడుతున్నారంటే కారణం కాంటాక్ట్ లెన్స్ అంత అద్భుతమైన డెవలప్మెంట్ ఏం కాదు అందుకోసం ఇలా వేలాడుతున్నారు అందరూ ఇంకా అమెరికా వెళ్ళిన ఇంకా ప్రెసిడెంట్ బుష్ కూడా ఇలాంటి లెన్సే పెట్టుకుని వేలాడతాడు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోడు ఎందుకంటే వాళ్ళకి తెలుసు డాక్టర్లు అడ్వైజ్ చేస్తారు డోంట్ గో మరిట్ అని ఇట్ గుడ్ ఇట్ ఈజ్ నో గుడ్ ఏది పవర్ ఉంది లెన్స్ అవసరం అయినప్పుడు కూడా ఇట్ ఈస్ నో గుడ్ దెన్ వాట్ టు స్పీక్ ఆఫ్ కాస్మెటిక్ లెన్స్ కాస్మెటిక్ ఇవన్నీ కూడా భయంకరమైన అజ్ఞానానికి వ్యామోహానికి దృష్టాంతం కాస్మెటిక్ సర్జరీ లాస్ వేగస్ లో పెద్ద క్రేజ్ బ్రెజిల్ కూడా అంతే సో ఈ విధంగా ఈ భోగాసక్తిలో మహాదోషాలన్నీ ఉన్నాయి కానీ మానవులు దాని వెంట ఎక్కువ సో ఈ విధంగా ఇది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ మనకి సందర్భం ఉందని నా అభిప్రాయం కాదు ఎప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్ట్రీమ్ ఇవ్వటం అదో పద్ధతి ఇలా ఉంటుంది సుమ భోగాసక్తి అని మనలో ఈ భోగాశక్తి వాళ్ళలో వంద శాతం ఉంటే భోగాశక్తి మనలో యాభై ఉందా ఇరవై ఉందా పది ఉందా ముప్పై ఉందా కొద్ది ఎంతో మన దగ్గర కూడా ఉంటుంది దాని నుంచి మనం బయటపడాలి భోగానుభవం తప్పుతారు ఏదైనా ఎప్పుడైనా మైసూర్ బడ్జీ తినచ్చండి బాబు దాంట్లో ట్యాబ్ మైసూర్ బడ్జీ ఏదో యువగా దాని మైసూర్ అని పేరు కూడా పైగా లేదో పెద్ద మైసూర్ కంట్రిబ్యూస్ ఉంటుంది వరల్డ్ అన్నట్టుగా ఎనీవై యూ ఇండియడ్ యూ కెన్ హ్యాబిట్ నథింగ్ రాంగ్ ఎన్ కానీ ఇంకే ఎగ్జాంపుల్ చెప్పడంలో అభిప్రాయం ఏంటంటే ఆసక్తి చాలా దుష్టమైనది తర్వాత శ్లోకం ఇంద్రియాణం హి చరతాం న్మనో అను విధీయతే సదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్న అవమివాంభసి చూడండి ఇంద్రియ నివృత్తి మూలక స్థిత ప్రజ్ఞాని ఇంద్రియ భోగముల నుండి ఇది ఎక్కడ మొదలుపెట్టాం మనం నాలుగైదు శ్లోకాలు ఇప్పటికే ఏ టాపిక్ మీద స్కిల్ డిస్కంటిన్యూ అయింది సో ఇక్కడ ఒక దృష్టాంతాన్ని ప్రధానమైన దృష్టాంతంతో మంచి శ్లోకం ఇది దీనికి అవతారికి చూడండి అయుక్త కస్మాత్ బుద్ధి నాస్తిచ్యతే ఈ అయుక్తుడు అయుక్తుడంటే ఏకాగ్రము అయిన మనస్సు లేనివాడు ఏకాగ్రమైన మనస్సు గలవాడు యుక్తుడు ఫోకస్ ఉంటుంది ఆత్మజ్ఞానం మీద ఫోకస్ ఆ ఫోకస్ ఉన్నవాడు యుక్తుడు అంటే యోగము యోగము అంటే పరమేశ్వరునితో ఐక్యం పరమేశ్వరునితో ఐక్యం ఎప్పుడు నేను పరమేశ్వరునకు చెందినవాడను అనే గుర్తింపు తోటి అవుతుంది మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన అమరా రిష్ట భగవాన్ సహ దునియాసే నహి ఆ విష్టింపుకి యోగం అంటే అర్థమైందండి యోగ శబ్దానికి అర్థం మనం యోగాన్ని యోగం అంటే కమ్యూనియం మన కమ్యూనియం దేనితోటి ఉంటుంది సంసారంతో ఉంటుంది మనం సంసారం జడం కదా చేతనుడైన పురుషుడు జడమైన పదార్థంతో కమ్యూనియన్ పెట్టుకోవడం అంటే అర్థమేటి మహారాజు వెళ్ళి చాలా నికృష్ట స్థితిలో ఉన్న శత్రువుతోటో లేకపోతే నికృష్ట స్థితిలో ఉన్న వాటితోటో వీటి దోస్తీ చేయడం కొంతమంది ఆటం చేస్తారు ఇంటి యజమాని ఏం చేస్తాడంటే గృహ యజమాని ఆ ఇంట్లో నౌకరు ఉంటాడు చూడండి వాడి చేత రాత్రిపూట సారా తెప్పించ గృహ యజమాని రహస్యంగా వాడికి లంచం ఇచ్చి ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి తెలియకూడదు కదా తన ఇంట్లో నౌకరికి వీడు లంచం ఇస్తాడు వాడు ఆ నౌకరు ఈ యజమానికేసి చూసి ఓ నవ్వు నవ్వుకుంటాడు ఆ యజమాను ఏదైనా గట్టిగా పనిచేస్తే వాడికి కేర్ చేయడు ఆయన్ని కేర్ ఎందుకంటే వాడి వీక్నెస్ దీనికి మీకు తెలుసు మళ్ళీ మొన్న రాత్రికి మళ్ళీ వీళ్ళు అనుగ్రహిస్తే కానీ వారికి నిద్ర కదా దీన్నే ఏమంటారంటే అత్యున్నత స్థానంలో ఉన్నవాడు అతి నికృష్ట స్థానంలో ఉండే దాంతో రాజీ పడ్డామని ఉంటుంది అలా చేశారనుకోండి అలా చేస్తే ఆ గృహయజమాన్ని బతికే అలా ఉంటుంది వాడు ఎప్పుడూ కాంప్రమైజ్ అయిపోతాడు వాడు ఆ నౌకర్ ఇంట్లో దొంగతనం చేస్తుండగా బృహోద్యమాన్ని కంటపడింది అనుకోండి వాడు తేలు కుట్టింది దొంగలాగా మాట్లాడకుండా నోరు మోసుకుంటున్నాడు ఆ నౌకర్ని తీసి వరే వీడి ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు వీడిని డిస్మిస్ చేయండి అని చెప్పకండా ఎందుకని వీడి వీక్నెస్ వాడికి తెలుసు వీడి గుట్ వాడు రద్దు చేస్తాడు ఈ విధంగా ఒకప్పుడు మంత్రులు పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యాలెట్ అంటుంది ఈ వీడి నౌకర్ స్థాయిలో ఉన్నవాడికి లోకువుగా బతుకుతూ ఉంటాడు ఎందుకంటే వీడి గుట్టా వాడి చేతుల్లో ఉంటుంది మన బతుక అలా అయిపోతుంది ఆ నౌకరు ఎవరంటే మనస్సు నా పాయింట్ ఏంటంటే అలాంటి నౌకరు మనస్సు మీరు మనస్సు నుండి తప్పుడు ప్రయోజనాలు మీరు పొందుతూ ఉంటే ఆ గృహయజమానికి నౌకరికి ఉండే రిలేషన్షిప్ లాగా అయిపోతుంది అలా కాకుండా గృహయజమాని క్లీన్ లైఫ్ లో ఉంటాడనుకోండి నౌకర్ ఎలా ఉంటాడప్పుడు చక్కగా చెప్పిన వాటర్ అదే దృష్టాంతం సో కాబట్టి ఆ యోగం ఉండాలి నేను మనస్సు ప్రధానంగా జీవిస్తూ ఉంటాడు మనఃప్రధాన పురుష సో ప్రాణప్రధాన జీవ మనిషి ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ దర్శనం పురుష మనఃప్రధాన బుద్ధి ప్రధాన మనస్సున్న బుద్ధి అన్న ఉంటాడు ఆ మనస్సు యొక్క సంబంధము జగత్తుతో ఉంటే వాడు అయుక్తుడు అని అర్థం ఆ మనస్సు యొక్క సంబంధం జగత్ కారణమైన ఈశ్వరునితో ఉంటే దానికి యోగం ఉంటుంది కాబట్టి జగత్తుతో గత గొప్ప సంబంధం ఉంటుంది కానీ మన అసలు నాట అసలు బంధ బాంధవ్యం మనం ఈశ్వరుడితో పెట్టుకుంటే వాడిని యుక్తస్యా అంటారు అయుక్తుడు అంటే జగత్తుతోటే వీడికి అనుబంధం జగత్తుతోటే అనుబంధంగా బ్రతుకుతారు మనస్సులో ఈవన్న రిలీజియస్ పీపుల్ అన్నవాళ్ళు కూడా జగత్తుతో అనుబంధం ఉంటుంది కానీ వారికి ఈశ్వరుడితో అనుబంధం ఉండదు కట్నం తీసుకుంటారు లక్షల కట్నం తీసుకుంటారు లక్షల కట్నం తీసుకుంటారు ముక్కు పిల్లి మరీ వసూలు చేస్తారు వసూలు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి వీడికి అనుబంధం జగత్తుతో ఉన్నట్టశ్వరుడితో ఉన్నట్ట తర్వాత లంతం పోలండి కట్నం అలాంటి పట్టిన లంచ కట్నం కూడా చెడ్డదే లంతం పుచ్చుకుంటాడు ఏ నామం పెడతా లేదా బొట్టు పెడతాడు గట్టిగా పూజ చేసి వస్తాడు మళ్ళీ సాయంకాలం పక్క పని చెప్పడం లేకపోతే మళ్ళీ అంత పుచ్చుకుంటాడు అలాగే చెప్తాడు కూడాను మామూలు జీతం ఎంత పైన ఎంత అని చెప్తాడు అది అది ఒక స్టేటస్ కూడాను మా వారికి మా మా వారికి మా వారికి లేకపోతే తల్లి చెప్పినప్పుడు మా కుర్రాడికే మామూలుగా జీతం ఐదు వేల అయినా పైన పదివేలు అది స్టేటస్ భారతీయ సమాజం ఎంత దుస్థితికి చేరుకుందంటే ఇది స్థితి ఈ స్థితికి చేరుకుంది కట్నం బేరం ఆడేప్పుడు ఏమంటారు ఎల్డీసీకి ద్వారా మీరు కట్నం తక్కువ వీలు లేదండి మామూలుగా ఎక్సైజ్లో ఎల్డీసీ మామూలు ఇక్కడ అక్కడ ఎల్డీసీ కాదు కాబట్టి మూడు లక్షలు మీరు కట్నం ఇవ్వాల్సిందే అని అంటాడు అంటే కరప్షన్ కూడా ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ అక్సెప్టెడ్ నాట్ ఓన్లీ లీగలైజ్ బట్ ఈవెన్ స్పిరిచువలైజ్ కూడా చేసేశారు లీగలైజ్ చేయడమే కాదు దానికి దేవుడికి కూడా ముడిపెట్టేస్తే దాది అపవిత్రమే కాదు పవిత్రమే లే సార్ దాన్ని కూడా ఎట్ వచ్చి దాంతో కొంత పెర్సంటేజ్ మీరు దేవుడికి ఇచ్చేస్తుంటే కొంత పడుతుంటే ఆ స్థితి తీసుకొచ్చాను ఎంత దురదృష్టకరమైన చూడండి తర్వాత నేను ఇంకోటి గమనించా నేను గమనించింది తప్పైతే మీరు చెప్పండి నేను దిద్దుకుంటా ఏం కదా మహాత్ములు కరప్షన్లను కండెమ్ చేయడం నేను నోటీస్ చేసింది నాకెందుకునో అలా అనిపిస్తుంది ఎంతసేపు మీరు దానాలు చేయాలి ధర్మాలు చేయాలి తీర్థయాత్రలు చేయాలి పూజలు చేయాలి పునస్కారాలు చేయాలి దేవుడు దండం పెట్టాలి ఇలా చెప్తారే కానీ మీరు లంచం తీసుకోవద్దు అని ధంకా చెప్పినటువంటి మహాత్మను మీరు చూపించండి నేను ఒకసారి దేవాలయంలో పాఠం చెప్తున్నా గీత పాఠం పాఠం చెప్తుంటే లంచం చాలా తప్పండి లంచం అనేది దోషం అని నేను చెప్తుంటే తర్వాత నాకు ఆర్గనైజ్ వాళ్ళు చెప్పారు మన దాంట్లో గీత పాఠం విన్న వాళ్ళలో టెంపుల్ కమిటీ మెంబర్ ఒక ఆయన ఉన్నాడండి మీరు లంచం గురించి అంత గట్టిగా ఖండించేస్తే ఆయన కోపంస్ వేర్చట ఖండించారు నేను లంచాన్ని ఖండిస్తే ఆయన కోపం నుంచి వెళ్ళిపోయారు లేదండి ఈయన ఇలాంటివన్నీ చెప్తాడు రాముడి గురించి చెప్పు కృష్ణుడు గురించి చెప్పుకుంటూ లంచం తీసుకోకూడదు ఇవన్నీ చెప్తాడు చెబితారు దట్ ఈజ్ ప్రాబ్లం టెంపుల్ కమిటీ మెంబర్ అది ఏంటంటే ఆయనకి అలాగంటే వాల్యూ సిస్టమ్ ఏంటండి అని నేనంటే ఆయన అందాలు పుచ్చుకుంటాడండి బాబు అన్న మళ్ళీ అందాలు పుచ్చుకునే ఆయన టెంపుల్ కమిటీలో మీరు ఎందుకంటే చేపెట్టుకున్నారు అంటే అవి మంచివారు నేను ఇప్పుడు ఆయన ఆయనే టెంపుల్ కమిటీ ఆయన్ని మిగతా వాళ్ళని ఆయనే తీసేయగలుగుతారు కానీ సో చూడండి ధర్మంలో అంతే ఇదే కలియుగా ఉంటాయి కాబట్టి మనకి నాత అంటే మన బంధు మన బంధము జగత్తుతో ఉండగాలి జగత్తుతో వ్యవహరించాలి తప్పనే తప్ప ఎంత ఒక అవసరమంటు మన బంధం ఈశ్వరుడితో వాడు మై ఈశ్వర్ కాహు ఆరు ఈశ్వర్ మేరా హాయ్ అంతే నే మై జగత్ కాహం జగత్ మేరా హాయ్ అనుకోడు మై ఈశ్వర్ కాహం ఈశ్వర్ మేరా హాయ్ కాదని ఈశ్వరుడు కనపడ్డాంటే ప్రయత్నం చేసుకోవాలి భావన చేస్తూ ఉండగాలి జగత్తు ఎదుర్కొండా దివ్యంలా కనపడుతుందంటే అయినా కూడా దాన్ని నిరాకరించడం నేర్చుకో ఎదుర్కొండా దివ్యంలా కనపడుతున్న జగత్తుని పక్కన పెట్టడం నేర్చుకుని కంటికి కానదాని ఆ సూక్ష్మతత్వాన్ని పట్టుకునే ప్రయత్నం నువ్వు హౌ అని అడగద్దు చేస్తూ ఉందంటే అలా భావన చేస్తే నీకు దొరుకుతుంది అది వాణియుక్తుడు అంట అది యోగం అంటే యోగా ఈజ్ అన్ ఎఫర్ట్ టు బెండ్ ది అవుటర్ టు ది ఇన్నర్ మనం హాస్పిట కాబట్టి ఆ యోగము జీవితంలో లేనివాడికి బుద్ధి ఉండదు బుద్ధి ఉండదు అంటే జ్ఞానం ఉండదు అని ఎందుకు జ్ఞానం ఉండదంటే వాడి జ్ఞానం నశించిపోతుంది కనుక ఎలా నశించిపోతుందంటే ఇంద్రియాల ముందు నడుస్తూ ఉంటాయి ఇంద్రియాణాం హి చరత దాని వెనకాల మనస్సు పరిగెత్తుతూ ఉంటుంది ఎన్ మనోను విధీయతే ఆ మనస్సు వెంబడి వీడు లాక్కుపోతూ ఉంటాడు లాగి లాగివేయబడుతూ ఉంటాడు నీకు మొన్న మనం చేశాను మనస్సు మన ఎక్కడికి ఇచ్చుకుపోతే మనం అక్కడికి పోతూ ఉంటాము అని మనం చేశాను తదస్య హరతి ప్రజ్ఞ వీడికి ఉండే ఆ ప్రజ్ఞ అంటే వీడికి ఉండే బుద్ధి అంటే వీడికి జ్ఞానం కొద్ది పిశరోజంతో జ్ఞానం ఉంటే స్పాంటేనియస్గా సహజంగా కూడా సత్యాన్ని అనుభవానికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వీడి స్వరూపం సత్యం కనుక అది అనుభవానికి వచ్చే అవకాశం ఉంది వీడికి పరమేశ్వరుడు బుద్ధి ఇచ్చారు వివేకాన్ని ఇచ్చారు అన్నీ ఇచ్చారు కానీ విరు కొంచెం ప్రకటన చేసుకుంటే మేనిఫెస్ట్ చేసుకుంటే సరిపడుతుంది ఆ ప్రజ్ఞ ఆ పొటెన్షియల్ వీడిలో ఉంది ఆ పొటెన్షియల్ని ఈడ్చిపోయి తగలబెట్టేస్తుంది ఈ మనస్సు తదస్య హరతి ప్రజ్ఞ వాడి బతుకు తయారవుతుందంటే సముద్ర మధ్యంలో నామున్నది దానికి తుక్కాలు లేదు గాలి ఎటు వీచితే అటు డ్రిఫ్ట్ అయిపోతూ ఉంటుంది డ్రిఫ్టింగ్ అంటారు దానికి డైరెక్షన్ ఉండదు ప్రయాణం చేస్తూ ఉంటుంది డైరెక్షన్ ఉండదు వీడి బతుకు స్వామి విద్యాత్మ గారు ఒక దృష్టాంతం చెప్పారు అమెరికాలో ఉన్నప్పుడు ఒకడు కార్ నిండా పెట్రోల్ పోసుకున్నాడు పెద్ద పెట్రోల్ ట్యాంకు కార్ నిండా పెట్రోల్ పోసుకున్నాడు ఏదో హండ్రెడ్ లీటర్స్ ఏదో పెట్రోల్ పోసుకున్నాడు మంచి ఫస్ట్ క్లాస్ రోడ్స్ అమెరికాలో రోడ్స్ మహాభాగ్యమే ఉంది మీరు న్యూయార్క్ దగ్గర బయలుదేరితే కాలిఫోర్నియా దాకా రెడ్ లైట్ లేకుండా మీరు ప్రయాణం చేయొచ్చు రెడ్ లైట్ ఉండదు మీకు లైట్ ఉండదు మంచిగా అక్కడ మీరు అలా ప్రయాణం చేయచ్చు మీకు అలసిపోయి ఇంకా డ్రైవ్ చేయలేక పక్కడికి ఎగ్జిట్ తీసుకుని పక్కడికి వెళ్ళి ఆపి కాసి తాగితే మీరు ఆగాలి కానీ రోడ్డు మాత్రం వెళ్ళిపోతుంది ఎయిటీ నెంబర్ రోడ్డు ఎక్కేస్తే ఎయిటీ సో హైవే నెంబర్ ఎయిటీ ఎయిట్ జీరో దానికి సో ఇంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ ఎయిటీ అది ఎక్కేస్తే న్యూయార్క్ లో బయలుదేరుతుంది న్యూయార్క్ సిటీలో బయలుదేరుతుందో చోట ఇంకా బోస్టర్ నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం న్యూయార్క్లో మీరు కార్ ఎక్కి ఎయిటీలో మీరు వేస్తే గేర్ వేసి దాంట్లో ఎయిటీలో లేన్లో కూర్చుంటే మీరు అలసిపోయి మానేయాలి కానీ లేకపోతే డైరెక్ట్ గా సెంట్రన్స్కి వెళ్ళిపోవచ్చు మూడు వేల మైళ్ళు ఎక్కడ రెడ్ లైట్ అనేది రాదు ఒక్క గతుకు రాదు మీరు బ్రేకులు ఎక్కడ ఎదుర్కొనే ట్రాఫిక్ రాదు మిమ్మల్ని ఎవడైనా ఓవర్టేక్ చేయాలంటే పక్క లైన్ల నుంచి ఓవర్టేక్ చేసుకుంటారు మీరేమీ డిస్టర్బ్ అవడం వాళ్ళు ఓవర్టేక్ చేసుకుంటే మీరు డిస్టర్బుతారు ఇలా వీహన్ ఓవర్టేక్ చేయడం అలానే ఉండవు పక్క లైన్లోకి పోయి వాడు లేన్లో వాళ్ళు పోతాడు మీరు వెళ్ళిపోవచ్చు సో వీడు కారు ఫస్ట్ క్లాస్ మెర్సిటీస్ బెంచ్ కారు నిండా పెట్రోల్కి వస్తున్నా ఆ రోడ్డు అలాంటి రోడ్లవి ఆ రోడ్ల మీద వీడు డ్రైవ్ చేస్తున్నాడు వెయ్యి డ్రైవ్ చేశాడు ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు నీ లక్ష్యం ఏమిటని అడిగారు వాడిని నాకు తెలియదు అని చెప్పారు మన బతుకు అలా ఉంది వాయుర్ నాగం ఇవాం భీ అంటే అది దృష్టం ఇది అమెరికన్ దృష్టాంతం ఇది శ్రీకృష్ణ చిన్న అమెరికన్ మే కౌంటర్ పార్ట్ కాబట్టి మన జీవితంలో ఎలా ఉంటుందంటే చాలా బిజీగా ఉంటాం మనం మీరు గమనించారో చాలా బిజీగా ఉంటాం ఇంటెన్స్లీ యాక్టివ్గా ఉంటాం కానీ మన జీవిత లక్ష్యం ఏంటో తెలియదు జీవిత లక్ష్యం ఇలా చాలా బిజీగా ఉంటాడు డబ్బు సంపాదించేస్తూ ఉంటాడు ఆ డబ్బు సంపాదిస్తున్న పర్పస్ ఏడు వీడు ఆ ప్రయత్నంలో ఇంకో వాళ్ళతో వీడికేమో విరోధం వచ్చేస్తుంది ఇంకెందుకు సంపాదించింది ఇంక ఒకడు కూర్చున్న రూపాయలు పెంచాడా ఎంత డబ్బు సంపాదిస్తే తృప్తి కలుగుతుంది కాబట్టి హోల్ లాజిక్ తీసుకురావ అలా జీవించకూడదు మరి అలా జీవించాలి నేను నా మనస్సుని నా అధీనంలో ఉంటుంది మనస్సు అధీనంలో దీనికి దృష్టాంతం ఒక్కటే రథ దృష్టాంతం గుర్రాలు ఉన్నాయి పొగడమూత గుర్రాలు గుర్రాలు నడిపే సారథి తాగేసి ఉన్నాడు ఈజ్ అ డ్రంక్ వాడు కళ్యాణం అలా లూజ్గా పట్టుకుని వాడు కులిపాటు కొడుకున్నాడు తాగేసి ఉన్నాడు ఆ మాస్టర్ ఆ రథంలో కూర్చున్నాడు ఇది కఠోపన శక్తి దృష్టాంతం ఇప్పుడు రథం నడుస్తోంది ఇది రోడ్డు మీద ఎంతసేపు నడుస్తుంది కొద్దిసేపు నడుస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది రోడ్డు పక్కన ఉండే గోతులో పడిపోతుంది పడిపోయి ఈ రథస్వామి అంటే యజమానుడు ఓనర్ ఆఫ్ ది చారియట్ వాడు కారులు చేతులు విరిగి హాస్పిటల్లో హీ ల్యాండ్అప్ ఇన్ ది హాస్పిటల్ హాస్పిటల్లో తలు తెరిచి నేను ఎక్కడ ఉన్నాను అని అడుగుతాడు అదైతే మీరు హాస్పిటల్లో ఉన్నారు అని అడుగుతారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చానంటే రోడ్డు పక్కన ఉండే డిప్చ్లోంచి ఇక్కడికి వచ్చాను అక్కడికి ఎలా వెళ్ళానంటే గుర్రాలు అక్కడికి తీసుకెళ్ళారు ఎందువల్ల పోవరమూత గుర్రాలు కనుక మరి ఈ సారస్ ఏం చేశాడు తాగి ఉన్నాడు వాడు కళెం పట్టుకుని నేను నిలపలేదా నిలపలేదు ఇది పరిస్థితి ఇంకొక దృష్టాంతం యజమాని యొక్క అధీనంలో సారసు ఉంటాడు తాగి ఉండడు తెలివిగా జాగరూకంగా ఉంటాడు ఫుల్ అలర్ట్గా ఉంటాడు వాడు ఆ కళ్యాణ్ని చక్కగా లాగి పట్టుకుని ఉంటాడు గుర్రాలు చెప్పిన మాట వినే విధేయములైన గుర్రాలు రథం నడుస్తోంది ఈ రథం గమ్యస్థానాన్ని చేరుతుంది అది పాజిటివ్ ఇది నెగిటివ్ కాబట్టి ముందు ఇంద్రియాలు వెళ్తుంటే రాని వెనక్కాల్ మనస్సు ఆ మనస్సు వెనకాల నేను పోకూడదు అది ఆ శ్లోకం ఇంద్రియాణం హి చకం విధీయతే తదశ హరపి ప్రజ్ఞాం వాయుర్మాప వివాంహసి లైఫ్ ని డ్రిఫ్టింగ్ లా విధీవించకూడదు ైఫ్ మన ఓన్ డిటర్మినేషన్తో మనం జీవించాలి పక్కింటి వాళ్ళు రెఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు మనం కూడా కొనుక్కోవాలి దీన్ని డ్రిఫ్టింగ్ అంటారు పక్కింటి వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి మనం కొనుక్కోవడం కాదు మనకు అవసరం కాబట్టి మనం కొనుక్కోవాలి ఒకవేళ మనకు అవసరం లేదనుకోండి అక్కడ మన ఇస్తాం అవసరం ఉంటే కొనుక్కుంటాం అలాగే కారు కారు అందరూ మా కాలనీలో అందరికీ కారు ఉంది క్లబ్కు వెళ్తేనేమో సిగ్గుగా ఉంది కార్లో వెళ్లకుండా నడిచి వెళ్ళాలంటాను కాబట్టి కారు కొనండి అంటే దీన్ని ఏమంటారంటే ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్ డ్రిఫ్టింగ్ ఇన్ లైఫ్ అలా ఉండకూడదు ఊళ్ళో వాళ్ళందరికీ కారు ఉంటే ఉందని లేకపోతే లేకపోతే మనకు అవసరమని కాదా మనకి కారు ఎందుకండి కారు చేసుకోవాలి నాకు ఇప్పటికి కారణ ఆఫర్లు వచ్చే కార్లకి నేను కారు ఆఫర్ వచ్చినప్పుడల్లా నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే నేనేం చేసుకుంటాను కారు నాకు ఎందుకు కారు మీ అందరి కార్లు నా కార్లే నాకు మళ్ళీ నేనే కారు ఎందుకు ఆటోలు ఉన్నాయి బస్సులు ఉన్నాయి రైళ్లు ఉన్నాయి ఈ కారు ఏం చేసుకోవాలి కాబట్టి కారు అవసరమే లేదు నేను ఎక్కడికో ఎక్కడికో వెళ్ళాను సవే రైలు అంటే గుంటూరులో ఎక్కడికో నాకు ఒక మిత్రులు ఏమన్నారంటే నేను రైల్లో వెళ్ళాను ఒక మిత్రులు ఏమన్నారంటే రైలు వద్దని మీ కారు పంపిస్తాను మీ కార్లో వెళ్ళాను ఎయిర్ కండిషన్ కారు పంపిస్తాను వారు పట్టుకుల గట్టిగా చెప్పారు జాగ్రత్త అయింది మీరు కూడా గుంటూరు వెళ్లాల్సి వస్తే రైల్లో వెళ్ళండి ఇంటర్నేషనల్ కారు వద్దే కారు వద్దని చెప్పాను నా మాటకి వెళ్ళండి మీరే వెళ్ళద్దు ఎందుకంటే రోడ్లు బాగుండవు ఈ కారు బోట్లు కాదు ఇటు అటు ఊరుతూ ఉంటుంది దాంతో కూర్చొని ఊపితూ ఉండదే మనం అది ఎందుకంటే రోడ్లు ఎగురు దిగుడుగా ఉంటాయి తర్వాత ఎక్సలరేషన్ అవుతాం బ్రేక్ వేస్తున్నాం యాక్సిడెంట్ అవుతుంది బ్రేక్ వేస్తున్నావు గుంటూరులో దిగకుండా వెళ్ళంత హోనం అయిపోతుంది అంతకంటే మీరు చక్కగా రాత్రి పది గంటలకు వెళ్ళా నర్సింహు ఎస్టెస్లో పడుకుని తరుపోతే తెల్లారేపు గుంటూరులో దిగారు విశ్రాంతిగా చేయొచ్చు ఎందుకు ఈ కార్ ఎందుకు మనకి ఐ రిఫ్యూజ్ టు టేక్ దట్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ కింద చెప్పానంటే మనకు అవసరం ఉంటే సపోజ్ కార్ అవసరం ఉందనుకోండి యూ కెన్ టేక్ ఇట్ టేక్ అడ్వాంటేజ్ బ్యాట్ మన మిత్రులు ఉన్నారు వాళ్ళతో మాట చెప్తే వాళ్ళు కార్ వేసుకు వస్తారు కెన్ యూజ్ ఇట్ నథింగ్ రాంగ్ అనే మన అధీనంలో ఉండాలి మన బుద్ధి బుద్ధి అధీనంలో మనస్సు మనస్సు అధీనంలో ఇంద్రియాలు రివర్స్ డైరెక్షన్లో ఉండకూడదు అదే అస్పష్టం భాష్యం ృద్దాం ఇంద్రియాణం హీ యస్మాత్ యస్మాత్ అంటే ఏమిటనుకుంటున్నారు అది హీకి అర్థం అది హీ యస్మాత్ అని ఎప్పుడో అలాగే ఉంటుంది భాష్యంగా హీ యస్మాత్ ఎందువలన అని అర్థం అది ప్రారంభంలో ఉండవు మధ్యలో ఉంటుంది దాన్ని మనం పెట్టుకోవాలి ప్రారంభంలో ఎందుకు ఎందుచేతంటే ఇంద్రియాణం అని అలా చెప్పాలన్నమాట చరతాం స్వస్వ విషయూ ప్రవర్తమానాం షష్ఠి రెండు షష్ఠి ఉంటే అటువంటి స్థితి అని అర్థం ఇంద్రియములు చెరించుతుండగా అని అర్థం రెండు షష్ఠి కదా చరించడం అంటే ఏమిటండి తామా తామా విషయముల ఎందు ప్రవర్తిల్లుతుండగా అర్థం ఈ మధ్యన టీవీ పెట్టాను కార్లో టీవీ పెట్టేస్తే దానికి ఛానల్స్ వస్తాయి అంటే అర్థం ఏంటి చేతులు కారు డ్రైవ్ చేస్తూ ఉంటే కళ్ళతో టీవీ బొమ్మలు చూసేస్తూ ఉండొచ్చు కారులో కాఫీ తయారు చేసుకుని పక్కన వాళ్ళు ఇస్తే ఆ కాఫీ తయేస్తూ ఉండొచ్చు కారులో వెళ్ళిపోతూ ఉండచ్చు ఇవన్నీ వెళ్ళిపోతూ ఉండగానే ఇంద్రియాణం ప్రవర్తమానా అంటే ఏది ఆపక్కర్లేదనమాట సో ఇంద్రియములు అలా వాటి దారి అలా ప్రవర్తించేస్తూ ఉంటాయి ఎందుకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇంద్రియాణం ప్రవర్తమానామా అప్పుడు మనస్సు ఏం చేస్తుంది ఇందుకు మనస్సు దానికి ఏదైనా స్వాతంత్ర్యం ఉంటేగా ఇంద్రియాలు ఏ దారిని ఆ దారిని పోతూ ఉంటుంది మనస్సు యతు మన అను విధీయతే అనుప్రవర్తతే అను అంటే వెనకాల పశ్చాత్ తీచే ఇంద్రియాలు ముందు పరిగెత్తుతూ ఉంటాయి మనస్సు వెనకాల పరిగెడుతూ సో ఈ పార్టీ ఇవన్నీ అంటే ఈ డ్రింకింగ్ పార్టీస్ ఇవి ఉంటాయి ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి వెనకాల మనస్సు పరిగెడుతుంది దాని వెనకాల వీరు పరిగెడతాడు ఇన్ని ప్రాసెస్ ఆ ప్రజ్ఞ అంత పోగొట్టుకుంటాడు ఒకటి లైఫ్ బికమ్స్ ఎ రెక్ రెక్ సిక్ రెక్ అంటుందండి అలా వాయు నామం వివాం భో ఇక్కడ ఈ ప్రకరణంలో భోగ నింద గట్టిగా ఉంటుంది ఈ ప్రకరణం అలా స్థితప్రజ్ఞుడు ఎవటంటే ఏ భోగములతో సంబంధం లేకుండా కంఫర్టబుల్ గా ఎవడైతే ఉంటాడో వాడు స్థితప్రజ్ఞ అది అది దాని లెక్క అక్కడి నుంచి వాడి యొక్క ప్రోగ్రెస్ ఆరంభం అవుతుంది ఒకటి ఆ రకమైన ఎన్ఫోసిస్ ఉంటుంది సో మనస్సు అనువిధీయతే అంటే అను ప్రవర్తతే అను అంటే వెనక పీచే ప్రవర్తతే పరిగెడుతూ ఉంటుంది అది వివరిస్తారు చూడండి తది ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం మనహ ఈ ఇంద్రియము దానికి ఈ విషయము అని అలాగే భావన మనస్సు పరిగెత్తడం అంటే అది పరిగెత్తడం అంటే మనస్సు పరిగెత్తడం అంటే ఇంకేం పరిగెడుతుంది ఇంద్రియ విషయ వికల్పనే ప్రభుత్వం మనం సో అలాగంటే కూర్చుని ఆ భోగాన్ని గురించి భావన చేస్తాం వికల్పన సంకల్పం చేస్తూ ఉంటారు దాని గురించి వికల్పన అంటే ఊహిస్తూ ఉంటుంది ఈ భోగం ఇలా ఉంటే ఉంటుంది ఉంటాయో అని వికల్పన చేస్తూ ఉంటారు అంటే అర్థం ఏంటి ఇంద్రియాల వెనకాల మనస్సు పరిగెడుతోంది అర్థం సో మనము ఇప్పుడు కొత్త సినిమా వచ్చిందనుకోండి ఈ సినిమా చూస్తే బాగుంటుంది ఆ సినిమాకి ఎలా వెళ్ళాలి ఈ ఊళ్ళో లేదా పక్క ఊళ్ళో ఉండి ఎలా వెళ్ళడము అక్కడ ఎవడన్నా మిత్రుడు ఉంటాడా దానికి డబ్బు ఖర్చు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇది హౌ ఆ విధంగా మనస్సు యాక్టివ్గా ఉంటుంది అటువంటి మనస్సు అలాంటి మనస్సు దాంట్లోనే మళ్ళీ కొంత వేద అంటాం రతి ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి నాకు నాకు ఇలాంటివన్నీ తగులుతాయి ఎందుకంటే నేను ఇంకోటి తిరుగుతూ ఉంటా కదా సో మళ్ళీ కొంత వేద అంటాం మళ్ళీ మళ్ళీ భగవద్గీత భగవద్గీతకి మహాత్ముడు ఏం చేయాలి వాడి భ భోగానుభవము వాడి వాల్య్యూస్ ఏవో ఉంటాయి ఆ భోగాలకు సంబంధించిన వాల్యూస్ ఉంటాయి వాటికి డిస్టర్బ్ కాని విధంగా పాఠం చెప్పాలి ఈ మహాత్ములకి వీళ్ళకి దక్షిణలు కావాల్సిన వాళ్ళు వీళ్ళు వీళ్ళకి దక్షిణలు దండిగా దక్షిణలు కావాలి ఎందుకంటే దక్షిణలు అంటే ఏదో కడతాం బిల్డింగ్లు కట్టడం ఎందుకు నువ్వు బిల్డింగ్లు కట్టడం ఎందుకు ఉన్న బిల్డింగ్లు చాలా కొత్తగా బిల్డింగ్లు ఎందుకు కట్టాం కానీ ప్రజల కోసం ప్రజల కోసం అంటే వాళ్ళు కట్టుకుంటారు నువ్వు ఎందుకు వాళ్ళ తరఫున నేను పడుతున్నాం ఏదో జస్టిఫికేషన్ వస్తుంది ఏదో జస్టిఫికేషన్ సమ్ జస్టిఫికా నిలబెట్టాలంటే ఏదో జస్టిఫికేషన్ తయారవుతుందా సో కాబట్టి వారి వాల్యూ సిస్టమ్ డిస్టర్బ్ కాకూడదు డిస్టర్బ్ కాని విధంగా పాఠం చెప్పాలి ఉపన్యాసం చెప్పాలి లేకపోతే బోధ చేయాలి వారి వాల్యూ సిస్టమ్ తగ్గట్టుగా బోస చేయాలి ఒకవేళ ఒకసారి దమ్ముని ముందుకెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తీసుకుని అంతా పర్వాలేదు అండి మీరు ఉంటే అలా ఏదో చెప్పడానికి చెప్పాం కానీ మీరంత కష్టపడి ఒక్కసారి మళ్ళీ దాన్ని చేసి బోస చెప్పారు అది ఇలాగ మహమానం ఏం లేదు ఉన్నది ఇది ఇష్టం ఇదో తీసుకో లేకపోతే థింక్ ఆఫ్ ఇట్ లేకపోతే వద్దని అలాగే పొగరమోతగా కూడా చెప్పకూడదు యూ థింక్ ఆఫ్ ఇట్ అని నేను చెప్పాను డిజైర్ లెస్నెస్ ఇస్ ది హైయెస్ట్ బ్రిష్ అని చెప్పాను అంటే ఒక అతను ఇచ్చి అంటే అన్ని డిజైన్లు ఉండకూడదా అని చెప్తున్నారా మీరు నేను చెప్పడం అలా చెప్పారు శ్రీకృష్ణుడు రీజ్ వాళ్ళు శ్రీకృష్ణ సేస్ అని నేను తప్పించుకున్నాను ఎందుకంటే హీ నాదేము శ్రీకృష్ణుడు అలా చెప్పారు అంటే డిజైన్ ఏమీ లేని మీరు ఎక్కడైనా చూశారా ఏమోదండి మీరు ఆలోచించండి దాని గురించి డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బేడ్ అంటే పర్సన్ డిస్టర్బ్డ్ ఆ ప్లేస్ డోంట్ బీ డిస్టర్బ్డ్ బేడ్ వాటి శాస్త్రా సేస్ థింక్ థింక్ అబౌట్ ఇట్ అలా ఉంది శాస్త్రం అంతే అలా డిజైర్ లేని వాళ్ళు హిందూస్ లో ఉన్నారా బుద్ధిస్టులో ఉన్నారా వాళ్ళ ఏదో ప్రశ్న దీనికి హిందూయిజం బుద్ధిజం వీటితో సంబంధం ఏం లేదండి సర్వత్రా ఉంటారు మహాత్ములు ఏ డిజైర్స్ లేని వాళ్ళు క్రిస్టియన్స్ లో ఉంటారు మరో ఉంటారు మరో ఉంటారు ఎక్కడైనా ఉండొచ్చు ఏ దేశంలోనైనా ఉండొచ్చు ఇది మతానికి సంబంధించిన మాట కాదు యూ కెన్ బీ దాట్ సంబడీ అల్స్ కెన్ బీ దాట్ వీ షుడ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్ దీంతో మతం మతం అంటే ఆరాధనా అది వేరే ఇది వేరే ఎవరిని ఆరాధించేప్పుడు కూడా డిజైర్స్ లేకుండా ఆరాధించచ్చు ఊరికే హృతిదయానికి డిజైర్ అనే ఇంకా ప్రతిదా అలాగే ఉండకూడదు తప్పు కూడా కాబట్టి ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ వాల్యూ యూస్ ట్రై టు సో ది పర్సన్ ఈజ్ డిస్టర్బ్డ్ ఐ కెన్ సీ ఇట్ ఇస్ ఇట్ ఈస్ రిట్ లాప్ దాట్ హిచ్ ఫేస్ హిజ్ డిస్టర్బ్డ్ అంతేం చెప్పాలి డిజైర్స్ రెండు రకాలు ఉంటాయి మంచి డిజైర్స్ చెడ్డ డిజైర్స్ మీరు చెడ్డ డిజైర్స్ అని నిన్నపెట్టి మంచి డిజైర్ సర్టి పెట్టుకోండి అని చెప్పాలి అలా చెప్తారు స్టట్ ఈజ్ అవర్ మంచి డిజైర్ సర్టి పెట్టుకోండి మంచి డిజైర్స్ అంటే పెట్టండి అది శనివారం రాత్రి తాగేసి డాన్స్ చేస్తే అది మంచి డిజైర్లోకే వస్తుంది బుధవారం రాత్రి చేయకూడదు కానీ శనివారం రాత్రి చేయొచ్చు అది మంచి డిజైరే అలాగే వాడు కేటగరైజ్ చేస్తారు వాట్ ఈజ్ అది పద్ధతి కాబట్టి ఉన్నదేదో ఇది పరిస్థితి కాబట్టి అస్సతే మీరు సాధకుడైతే సాధనా మార్గంలో ఉండి ఇటువంటి భోగవాసనల వెంట పరుగులు పెడుతూ ఉంటే కొంత సాధన కొంత భోగం కొంత సాధన కొంత భోగం సాధన నెగ్గుతుందా భోగం నెగ్గుతుందా భోగమే నెగ్గుతుంది కింద పడిపోవడం తేలిక పైకెక్కడం తేలిక కింద పడిపోయి పైకి ఎక్కుతున్నాడు అనుకోండి వీడు పైకి ఎక్కడానికి కృషి చేస్తున్నాడు కింద నుంచి కాలు పట్టుకుని లాగుతున్నారు హూ విల్ విన్ యూ విల్ విన్ వాడు కింద నార్మల్లీ దట్ ఈస్ అవి హ్యాపన్స్ సో వీడి ప్రజ్ఞని నశింపజేస్తుంది ఆ భోగవాసం ప్రజ్ఞ అంటే ఏమిటి ఆత్మానాత్మ వివేకజాం ప్రజ్ఞా ప్రజ్ఞ అంటే గుర్తింపు స్ఫూర్తి సమయానికి ఆలోచన తట్టటం దాన్ని ప్రజ్ఞ అంటారు నవనవోన్మేషశాలిని ప్రజ్ఞ అని అలా వర్ణించారు సో ఎప్పటికప్పుడు ఫ్రెష్నెస్ ఆఫ్ ది మైండ్ కరెక్ట్ ఐడియా కన్సెప్ ది కరెక్ట్ టైం అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వివేకా నుంచి వస్తుంది ఇది ఆత్మ ఇది అనాత్మ దేహము ఇంద్రియములు మనస్సు ఇవన్నీ అనాత్మ ఆత్మ అంటే దత్సాత్మ అది ఒక్కటే అది పూర్ణము అది ఆనంద స్వరూపము దానికి కొత్తగా ఆనందాన్ని మనం సంపాదించి ఇది వివేకం ఈ వివేకం వల్ల భోగవాసనను తేలికగా నశిస్తాయి అది ఆ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞా నశించిపోతుంది భోగవాసనల వలన దీని మీద మీకు ఒక దృష్టాంతం చెప్తుంటే ఇప్పుడు అంటే ఈ ఇంద్రియములు ముందు ది ఇంద్రియములు లీడర్షిప్ ఉంటాయి మనస్సు ఇంద్రియాల వెనకాల విధేయంగా తన అభివిధీయత దాని వెనకాల ఈ వారు చెప్పినట్ల మన శ్రుమితో ఉంటుంది వీడి బరబరా ఇచ్చిపోదు వీడి వాటి రకాల బరవరా ఇచ్చి వేయబడుతూ ఉంటాడు అది కదా దీనికి దృష్టాంతం ఏంటంటే నేను మీకు చాలా సింపుల్ దృష్టాంతం మన జీవితంలో ఉండే దృష్టాంతం ఇస్తాం చూడండి చిన్నప్పుడు మన నా చిన్నప్పుడు వెత్తాలు కావలసి వస్తే ఇంట్లోకి పప్పులు ఉప్పులు చింతపండు ఇలాంటి అవసరం ఉంటాయి కదండి కావాల్సి వస్తే మా అమ్మగారు ఏం చెప్పేవారంటే రే నాయన తన్న తెచ్చుకోరా అని చెప్పినారు నేను ఇప్పుడు నాన్న డిస్టర్బ్ చేయకుండా నేను పావుపడి అప్పనిలే తీసి ఇప్పుడు డిస్టర్బ్ చేయకపోయినా పోగిన తర్వాత పిలుస్తాను మళ్ళీ అని మళ్ళీ రెండోసారి పిలిచి గణరాజ్యం తీసుకురా అంటే తీసుకున్నాను ఆయన చెప్పేవారు కందిపప్పు అర కేజీ చింతపడి పురుగు చింతపండి మరి అవును రాత్రి భోజనానికి చింతపండు అవసరం అవుతుంది చింతపడి ఒక కేజీ ఇలా వెళ్ళి రాజీ ఇవి తెచ్చిపెట్టు అని వంద రూపాయలు యాభై రూపాయలు అని సంచి కూడా ఇచ్చేవారు అన్నీ అలాగే పోషింది అలాగ ప్రోత్సాహం సంచి కూడా ఇచ్చేవారు సంచి వెతుక్కు అంటే మీరు జేలు మానేస్తాడేమో సంచి కూడా జేబులో పెట్టి తెచ్చిపెట్టిన ఆయన అని వెళ్ళేప్పుడు ఏదో తినడానికి ఏదో ఇంట్లో తయారు చేసిన వస్తుంది తింట్లో వెళ్ళు జేబులో వేసుకో అది తీసుకుంటా అని తల్లాగా ట్యాంపర్ చేసి పంపించేదాన్ని పంపిస్తే కొట్టుకు వెళ్లే వాళ్ళం ఆ కొట్టు ఎలా ఉండేదంటే ఇలా కూర్చుని ఉంటాడు ఆయన ఇలాగ పేషం వేసి కూర్చుని ఉంటాడు ఆయన వ్యాపారు అది ఎదుర్కొండగా తక్కిడు ఉంటుంది ఇక్కడ ఇలాగ పెట్టేలా ఉంటాయి ఇలాగే ఉంటుంది సంథింగ్ లైక్ దిస్ ఇక్కడ ఏమో చెందకుండా ఇక్కడ బెల్లం ఇలా ఐదు ఆరు ఐటమ్స్ ఉంటాయి మిగతా ఐటమ్స్ అన్ని గదిలో ఉంటాయి ఆ గదిలోకి మనకి ఏం చీకటి కూడా ఆయన కొడుకే ఆయనకు అసిస్టెంట్ మళ్ళీ అసిస్టెంట్ వేరే ఎక్కడి కొడుకే కొడుకు నేర్పుతూ ఆ ఏం పొందరుగా వచ్చారో అనండే అంటాడు మనం చూడగానే బేరం కదా అనందు కూర్చోండి అంటాడు ఆ కాగితం ఏమన్నట్టు కాగితం తీసుకొస్తామని తెలుసు అతనికి కాగితం తెచ్చుకుంటాడు ఆ కాగితం చదువుతూ ఉంటాడు ఉపయోగం చెప్తాడు వాళ్ళ లోపల నుంచ తీసుకొస్తాడు మేయించేసి కట్టేస్తాడు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇంకోటి లోపల ఏమున్నాయో మనకి తెలియదు అతనికే తెలుస్తుంది ఆ సమానం అంతా తెచ్చేసుకుని డబ్బు చేతికి ఇచ్చేస్తే మిగిలిన చెల్లరిచ్చేసి మనకి అకౌంట్ కూడా కాగితం మీద వేసి ఇచ్చేస్తాడు ఇంటికి తెచ్చేసుకుంటాం ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏమైందంటే మనకి ఏం కావాలో మనం ఇంటి దగ్గరే నిశ్చయించుకుంటాం నిశ్చయాత్మిక బుద్ధి బుద్ధి ఈజ్ అన్ కమాండ్ బుద్ధి చెప్పినట్టుగా మనస్సు సంకల్పం చేస్తుంది ఇంటికి బుద్ధి చెప్పింది ఇవి మనకి కావాలి అని వెంటనే చెప్తుందంటే బుద్ధి చెప్పినట్టు మనస్సు వింటుంది ఆ ఇవి అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకోవాలి అని సంకల్పం చేస్తుంది వెంటనే ఇంద్రియాలు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాయి మనకేం కావాలో మనకి ముందే తెలుసు వీ నో ఎవరిథింగ్ సో so we are in command of the situation అంటే ఇంద్రియములు ఇవన్నీ భోగ వస్తువులు కదా ఈ భోగ వస్తువులను సంపాదించుకునే ప్రయత్నంలో వీఆర్ ఇన్ కమాండ్ ఇదేంటంటే ఒకసారి నేను క్లాసు ఎప్పుడు న్యూజెర్సీలో క్లాస్ ఎప్పుడు అని శనివారం మధ్యాహ్నం మూడు గంటల క్లాసు ఉంటే అప్పుడు అప్పుడు వద్దు క్లాసు ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాలి ఎందుకు షాపింగ్కి వెళ్ళాలి ఏం కావాలి షాపింగ్కి అంటే ఏం కావాలో తెలియదు ఇప్పుడు ఇక్కడ ఏం తెలుస్తుంది అక్కడికి వెళ్తే తెలుస్తుంది తర్వాత షాప్స్ ఎలా ఉంటాయంటే పూర్వకాలం షాప్ పరిస్థితి మారిపోయి కన్స్యూమరిజం పెరిగినప్పుడు ఇప్పుడు షాప్ ఎలా ఉంటుందంటే మీ మనస్సుకు ఒక అద్భుతమైన ఉల్లాసం కలిగించి ఇట్లా ఉంటుంది వెళ్ళగానే ఎదుర్కొండ వెయ్యల్లా ఒకరు కూర్చొని ఇలా కూర్చొని కనపడ్డాం ఎవరో ఉండదు పక్కన ఇలా కా పక్కన నిలబడి ఉంటారు ఒక ఆర్నే ప్లీజ్ వెల్కమ్ అని అంటారు తర్వాత పుష్కార్ట్స్ ఒకటి ఉంటుంది చాలా మోడర్న్ గా ఉంటుంది మన మన దగ్గర వీల్స్ వేస్తే అది దొల్లం అవి దిగుసుకుపోయి దొల్లం లాగేసుకుంటే ఇదే ఓ పుష్కార్ట్లు అటు ఒకటి ఉంటుంది అది ఇట్లా ఉందంటే కాదు అట్లా ఉందో వాళ్ళు కానీ అక్కడ అలా కాదు స్టీల్ పుష్కార్ట్స్ ఉంటాయి చాలా సోఫ్ మీరు ఏంటంటే అసలు స్మూత్ గా వచ్చేస్తుంది దాన్ని అలాగా ఇంత కృషి చేస్తే ముందుకు వెళ్తూ ఉంటాయి పెద్ద పెద్ద రెవెన్యూస్ కింద ఉంటాయి పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి వాటి మీద ఎన్ని వస్తువులు ఉంటాయంటే మీరు చాక్లెట్ అంటే వంద రకాల చాక్లెట్లు ఉంటాయి ప్రతి రకం ఇన్ని గుట్టలు గుట్టల కింద ఉంటాయి మీరు మొయ్యక్కర్లేదు సంచి పట్టుకెళ్తే సంచులు మోసి తెచ్చుకోవాలి సంచులు వేసి చేయని ఎందుకు ఎక్కువైతాయి ఇక్కడ మీరు ఏమేమైనక్కర్లేదు You can pull it up to your car. వాడిని దాన్ని వాడు ఏం చేసి మీ కార్ దాకా గమనించిపోవచ్చు కానీ దాన్ని ఎండ నింపేసుకుని వస్తారు వచ్చి పేమెంట్ జనరల్గా మీరు క్యాష్ పే చేసినట్లయితే కొన్ని వస్తువులు తీసేసేందుకు మనసు అంత క్యాష్ పే చేయబుద్ధి కాదు కానీ క్యాష్ పేమెంట్ కాదు నో క్యాష్ క్రెడిట్ కార్డ్ కార్ట్ పేమెంట్ అంటే ఇట్ ఈజ్ యాజ్ టూమ్ యు ఆర్ నాట్ పేయింగ్ అలాగంటే ఒక మానసిక భావన తర్వాత కార్డ్ ఇవ్వడం వచ్చే స్టేటస్ ఇవ్వాలి సో యూ గివ్ కార్డ్ సో హీ టేక్స్ ది కార్డ్ అండర్ లుక్ సెట్ ఇట్ అండ్ పుషెస్ ఇన్ టూ వన్ అండర్ హీ చెక్స్ ఏంటి మీడికి డబ్బులు ఉన్న బేరదైనా లేకపోతే ఇదే అని చెక్ చేసుకోండి కానీ నీతో మాత్రం నవ్వుతూనే మాట్లాడుతుంది ఏది ఆ చెక్ చేస్తున్నంతసేపు హలో హౌడు వీడు Hello, uh, you have purchased these things, we have got a new juju, uh, look into that. And then we will talk about the pramagā matlab to him, nervous. So, if we do this, we will account of WMI, payment of either, then we will account of the case of Allah and the case of the parishion. She will tell us that she is prudent. She continues to smile. She will tell us that she is prudent. Now you have to look at her. She is stern face, she is caught with her. సార్ ఇట్ ఈస్ నాట్ ఎప్రూడ్ అని ఆ కార్డులో నెక్కి పోసేస్తాడు అంత మనీ దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ మనీ ఉంటే రెస్పెక్ట్ అంటే కట్ టు సీ ఎవ్రీథింగ్ మనీ బేస్డ్ సో మీరు కార్డు పే చేస్తాడు ఎప్పుడు అవుతుందో అవన్నీ కార్డులో వేసే తీసుకొస్తాడు ఇంటికి ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు గరాజిలో పెడతాడు ఎవరికైనా ఇవ్వమంటే బెంగా ఇస్తే అవ్వ పది సతలు కొనుక్కోస్తుంది ఏం చేస్తావు పది సతలు ఓ రెండు సార్లు ఆ పనుకూడానికి ఇవ్వచ్చు చిరిగిపోయిపోయిస్తుంది కొత్తది ఇవ్వాలి చిరిగిపోయిపోయింది కొత్తది ఇవ్వాలి ఇస్తే అలా ఇవ్వాలి ఇవ్వడం చేత చేతనం నేర్చుకోవాలి ఇవ్వడం సో దిస్ ఈజ్ హౌ పీపుల్ ఇది ఏమిటంటే అక్కడికి వెళ్ళాక చూస్తారు దాన్ని చూస్తే ఇంద్రియాలు నిర్ధారణ చేస్తా ఏది కొనాలి నిర్ధారణ బుద్ధి నిర్ధారణ చేయదు ఇంద్రియాల నిర్ధారణ చేస్తే వీరు కొనాల్సిన వస్తువు కొంచెం పెట్టు మన పాయింట్ సో దిస్ ఈజ్ కన్స్యూమరిజం దట్ ఈజ్ దట్ ఈస్ కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్ వాడు ఎవరో సామాన్లు తీసుకొని చంపుతాడు మనం కొనుక్కొని మనం బతుకు పెట్టుకుంటాం అది కోఆపరేటివ్ ఎగ్జిస్టెన్స్ ఇది సాప్కి వెళ్ళి మనకు కావాల్సిన కొనుక్కో తెచ్చుకోటం దిస్ ఈజ్ కన్స్యూమరిజం అక్కడ బుద్ధి నిర్ణయిస్తుంది ఇంద్రియాలు దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాయి ఇక్కడ ఇంద్రియాలను నిర్ణయిస్తాయి బుద్ధి దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంది వాళ్ళ ఇటువంటి వాళ్ళ ఇళ్ల సామానం ఎక్కడికి వెళ్ళినా సామానం కాలు తీసి కాలు పెట్టినప్పుడు ఒక సామాన్ కింద పడుతుంది కాలు అలా ఎక్కడ పడితే గరాజు నిండా సామానం ఎక్కడ పడితే అక్కడ సామానం వాళ్ళు ఇవ్వలేరు దాన్ని ఇంట్లో పెట్టుకోలేరు ఇల్లు చాలదు మూడు త్రీ బెడ్రూమ్ హౌస్ చాలుదు ఎందుకంటే నిండా సామాను టీపాయ్ అని పెడతారు టీపాయ్ మీద ఏం పెట్టుకోవాలి టీ పెట్టుకోవాలి కాయ మీరు టీ పెట్టుకోవాలి కానీ టీ పెట్టడానికి చోటు ఉండదు ఫ్లవర్ వేజెస్ కూడా కొట్టేస్తారు అక్కడి ఫ్లవర్ వేజ్లు వస్తాయి ఈ ఫ్లవర్ వేజ్ ఆ ఫ్లవర్ వేజ్ కొత్త కొత్త బొమ్మలు ఇవన్నీ కొట్టేసి ఇలా ఇలా పెట్టేస్తారు టీపాయ్ మీద భగవతి మీద పుస్తకం పెడదామంటే చోటు దిస్ in This is దిస్ శ్లోక ఇక డెనౌన్సర్స్ కన్స్యూమరిజం ఈ శ్లోకం దిస్ శ్లోక ఈజ్ లైక్ దట్ ఈ శ్లోకం యొక్క రహస్యం అది అందుకోసం మీకు నేను వివరంగా చెప్పాను వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ ఆఫ్ కన్ష్యూమరిజం కన్స్యూమరిజం Americanism అమెరికనిజం అని ఇంకో పేరు దేనికి కానీ అమెరికనిజం అని అంటే అమెరికా వాళ్ళు వెళ్ళడం అంటే వాళ్ళు బాధపడతారు జీఎల్లే అలా వెళ్ళకూడదు వాళ్ళు కష్టపడి కష్టపెట్టుకుంటారు సో అమెరికనిజం అమెరికాలో లేదు అమెరికనిజం ఇండియాలో కూడా ఒక సర్వత్రా ఉండేది కానీ మీరు అమెరికనిజం అంటే వాళ్ళు బాధపడతారు దే ఆర్ వెరీ ప్రౌడ్ పీపుల్ అమెరికా అంటే దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ నేషన్ మనకు మళ్ళా కాదు ఇక్కడ ఇక్కడ ఎవరికి దేశభక్తి అంటే వాడిని హీఈ్ కన్సిడర్డ్ యూస్థల దేశాన్ని డెనౌన్స్ చేస్తే వాడు హీరో దేశభక్తి మనం మాట్లాడుకోండి తప్పు వాడు కమ్యూనల్ అని చేస్తారు వెంటనే అక్కడ అలా ఉండదు అక్కడ దేశభక్తి అమెరికా గురించి మీరు ఏదైనా పొరపాటుగా మాట్లాడారనుకోండి ఇమీడియట్లీ నైన్ వాడు ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాడు యూ విల్ బీ టేకెన్ టు టాస్క్ వాట్ యూ థింక్ ఒక డాక్టర్ ఫ్లారిడాలో ఉన్నాడు నైన్ నెల నైనప్పుడు వీళ్ళకి అవ్వాల్సిందేలే అన్నాడు డాక్టర్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ వీళ్ళకి అవ్వాల్సిందేలే అన్నాడు ఇంకో డాక్టర్ విన్నాడు ఈ మాట వెంటనే హీ వాజ్ కాలేజ్ ఆఫ్ పీరియాట్రిక్స్ వాళ్ళు రిజర్వ్యూషన్ పాస్ చేశారు ఆ హాస్పిటల్ ఇట్ వాజ్ పోర్ట్స్ టు డిశ్చార్జ్ హిమ్ ఆఫ్ డ్యూటీ ఇమీడియట్లీ దెన్ లోకల్ పోలీస్ వన్ ఎట్ టు అరెస్టింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రూల్స్ వస్తాయా బాబా అని లాయర్స్ డిస్కస్ ఎవరు పెట్టారు హీవాజ్ అరెస్టెడ్ అండ్ దెన్ హీరో రెండెడ్ అపాలజీ అండ్ వాళ్ళు ఏమిటనుకుంటారు అమెరికన్స్ అంటే చాలా ఢిల్లీ కోసం పీపుల్ వాళ్ళు కర్చెసి ఊరికే పది పైన కర్చెసి చూపిస్తారు కాబట్టి అమెరికనిజం అనకూడదు తప్పదు ఎందుకు వాళ్ళ మనసు మనం ఎందుకు కష్టపెట్టాలి కన్స్యూమరిజం కానీ ఇది అమెరికాలో బయలుదేరింది అందుకోసం ఆ పేరు అన్నారు కొంతమంది కొంతమంది థింకర్స్ పేరు పెట్టారు బట్ దట్ నేమ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కన్స్యూమరిజం ఈ కన్స్యూమరిజం చాలా తప్పు ఈ శ్లోకం చెప్తాం కన్స్యూమరిస్ట్ ఎవడైతే ఆ జీవితాన్ని గడిపివాడు వయుర్నాభం ఇవాంహసి మరి జీవితానికి ఒక లక్ష్యం ఉండదు సో అంచేతనే ఊరికే పోగు ఎక్కువ చేయకూడదు వేదాంత శాస్త్రంలో పతంజలి మహర్షి కూడా చెప్పారు యోగశాస్త్రంలో ఆ పరిగ్రహము అని నాన్ అక్యూమినేషన్ ఆఫ్ థింగ్స్ సో నేను ఒకటి రెండు ప్రిన్సిపల్స్ పెట్టి నడిపిస్తూ ఉంటాను ఎలాగంటారు ఇప్పుడు అమెరికా నుంచి వచ్చేప్పుడు ఇక్కడి అమెరికాకి వెళ్ళేపుడు ఈ పెట్టెలు ఉంటారు చూడండి వాడు వాడు చేస్తారు వీళ్ళు ఎనభై కేజీలు పట్టుకుని అక్కడికి వాడు పెట్టిన లిమిట్ లోపల మనం ఫిక్స్ చేసేసుకోవటమే ఏదో రకంగా అంటే యూ షుడ్ లెర్న్ టు డ్రాప్ అ ఫ్యూ థింగ్స్ వాడు డెబ్బై ఐదు కేజీలు ఉంటే ఎనభై కేజీ రెండు మూడు పెట్టారు అలా ఉండకూడదు సో నేనేం చేస్తానంటే వాడు రెండు పెట్టినంటే ఒక పెట్టే పట్టుకొస్తాను తర్వాత ఈ ఎలక్ట్రానిక్ గుడ్స్ వేం తీసుకురా తర్వాత భూములో అత్యవసరమైన సామాను తప్పించి ఈ భోగోపకరణాలని పోగేయను ఉపయాలు ఉంటే గోల్డ్ అని ఎప్పటికప్పటికి డిశ్చార్జ్ రిలీజ్ ఇచ్చేస్తూ ఉండటం ఎప్పటికప్పుడు ఫ్రీ చేసేస్తూ ఉండటం అలా చేసి రూము ఇక్కడ రూమ్ కానీ అక్కడ రూమ్ కానీ మినిమం పెడితే అయినా నా రూము నిండా పోవద్దు సమ్మ ఎటు చూసినా పుస్తకాలు ఈ కాగితాలు ఆ కాగితాలు నా రూమే అసలు ఖాళీగా ఉండాలి ఎవరైనా కొత్తలాడు రూమ్ లో ప్రవేశిస్తే వాడికి చాలా చేయాటికే కనుకుంటుంది ఒక ఆర్డర్ ఉంటుంది నాకు అది అనుకూలంగా ఉంటుండే but still uh, i end up uh, with a number of things in spite of limited of things i end up with a number of things uh, so idh uh, aparisha consumerism all that is if you are proactive go accumulate starting my god you two bedroom hostel three bedroom hostel hall and whatever hall or sofa and the sofa company ఈ సోఫా ఏం చేస్తాడు పాలయ్యలేడు ఇంకో వాళ్ళకి ఇవ్వలేడు ఇవ్వడం జాత కాదు కదా ఇవ్వడం జాతర అయినా వాడు కొనుక్కోవాలి ఎందుకంటే కొత్త వచ్చిన వెంటనే మహానందంగా ఎవరో చూసి పాలనిచ్చేయటం వీరికి ఇది అమ్మాలంటాడు సెకండ్ సెకండ్ హ్యాండ్కి ఏంటండి ఇవ్వాలి అమ్మడం ఏంటండి ఈ విధంగా మనుషులు కన్స్యూమర్ కల్చర్లో రకండి విక్టిమ్స్ ఏంటంటే వీ షుడ్ నాట్ బికమ్ దాట్ సో తదస్య హరసు ప్రజ్ఞా వాయుం నావం ఇవా అంభసి భాష్యం కథం వీటి ప్రజ్ఞ ఏ విధంగా నశించిపోతుందండి అని ఒక ప్రశ్న వేసిన దానికి దృష్టాంతం వాయు నావమివ అంభసి ఉదకే అని దృష్టాంతం వాయు నావం అంభసి ఇవ వాయువు నీటిలో నా నౌకను వలే అనే దృష్టాంతం శ్లోకంలో అంతే ఉంది జిగమిషతాం మార్గా ఉద్ధృత ఉన్మాగే యథా వాయు నావం ప్రవర్తయతి ఏం అది దృష్టాంతం మనం ఒక డైరెక్షన్ లో వెళ్ళాలని ముందుకు అనుకుని బయలుదేరతాం జిగమిషతాం ముందుకు వెళ్ళడం కోసం బయలుదేరతాం నావ బయలుదేరుతూ ఈ వాయువు ఏం ఆ నావని మార్గాకు ఉద్ధృత్య దాని సరేన మార్గం నుంచి పక్కకి తిప్పేసి ఉన్మార్గే ప్రవర్తయటి వాయువు నామం తప్పు మార్గంలో ముందుకు తోసుకుపోతూ ఉంటుంది అది దృష్టాం అదేవిధంగా ఈ కనుషులు మరిసం ఈ భోగాసక్తి అనేది ఏం చేస్తుందంటే జీవితాన్ని సరైన మార్గంలో నడుస్తూ ఉన్న జీవితాన్ని ఏదో కొంత ఋషిపులు గడువు సంచారీ ఉంటాయి ఏదో కొంత వైదిక సంస్కృతి కొంత వైరాగ్యం కొంత వివేకం ఇవన్నీ ఉంటాయి దాంట్లో మీరు నడుస్తున్నాడు సత్సన్మార్గంలో నడుస్తున్న వాడిని బలాత్కారంగా ఈ భోగవాసనలలో పడ్డాడంటే ఒక్కసారి భోగాల్లో ప్రవేశించేదంటే అయిపోయింది ఓ బ్రహ్మచారి కనపడ్డాడు నాకు వచ్చాడు ఏమిటో సుగంధం వస్తుంది దిగికి వచ్చాడు దండం పెట్టాడు దండం పెట్టేది ఏదో పరిమళం వచ్చేస్తుంది ఆ తలకాయ ఇలా దండం పెట్టాడు తలకాయ చూస్తే దానికి నూనె నూనె బాగా రాశాడు ఈ బ్రహ్మచారి నూనె రాయడండి ఏమన్నా బ్రహ్మచార్య లేకపోతే ఏమైనా గృహస్థ గృహస్థులేమో నాకు తెలియదు కానీ నూనె అందులోనేమో సెంతు నూనె రాశాడు అది రాసుకొచ్చాడు సరే గలం పెట్లు ఇచ్చాడు ఏం చదువుతున్నావు అన్నా వివేక చూడమని చదువుతున్నాం వివేక చూడాలని సరే ఇంకా అయినా బ్రహ్మచారులు సెంట్ నూనెలో మీరు అసుకోకూడదయా గృహస్థులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఏదో ఈ సెంటు నూనె ఈ పిచ్చి మనకు ఉండకూడబ్బా ఇది తప్పు చెప్పి చెప్పాడు నేను ఎందుకంటే ఒక ఒక రాంగ్ ట్రాక్లో ఉన్నాడనే అభిప్రాయంతో సో ఆ విధంగా బ్రహ్మచారి అది చదువుకోవాల్సిన వాడికి సెంటు నూనె ఏమిటండి అది అది సో ఉందా అదే తప్ప అర్థంలో తోడుకుపోతుంది సో ఇప్పుడు సెంటు నూనె అంటాడు రేపు పొద్దున్న ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అమ్మాయిని పెళ్ళాడు అని అంటాడు చదువు చదువు చదువుకున్న ఇది ఉర్మార్గే ప్రవర్త పెళ్ళం తప్పు కాదు కానీ చదువు చదువుకుని చదువు అంటే అది ఒక క్రమం ఉంది కదా అని ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం హన విషయ విషయాం కరోతి మనస్సు అంతఃకరణంలో ప్రజ్ఞ ఉంది ఈ ప్రజ్ఞను ఆత్మవైపు మళ్ళిస్తే మోక్షం లభిస్తుంది పరమానందం లభిస్తుంది అలాంటి మనస్సుని అపహరించేసింటే బరాత్కారంగా లాగేసి ఆ మనస్సుని విషయ విషయా కరోతి భోగాసక్తికి నిండిపోయిట్లా చేస్తుంది వాడు మనస్సులో ఎప్పుడు భోగాల గురించి సంకల్పిస్తాడు భోగాల్ని మాట్లాడతాడు భోగాల వెనకాలే పరుగులెత్తుతాడు అలా అయిపోతుంది వాడి జీవితం ఎవరిది సాధకుడు జీవితమే అలా అయిపోతుంది ఇంకా సాధకుడి జీవితమే అలా అయిపోతే సాధకుడు కానివాడు మాట ఏం చెప్పాలి కాబట్టి భోగముల ఎడల చాలా జాగ్రత్త